జాస్ వన్మోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యముధ్యమాన్ అస్మాచార్యపే గురు పరపరాద్రణే విష్ణురామదేవాద్రం పశ్యే నాక్ష స్థిరైరంగైరిస్తువాగు సప్తమూధి యేమదేవధిపంజవాయుస్తి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తిన తాక్ష్యో అరిష్టమీ స్వస్తినో గృహస్పటర్ ప్రధా ఓ శాంతిశ్యాం దిశాంతి వాసుపన్నా సయుతాయా సమానం వృక్షం పరిశస్వ జా తయర్రి స్వాత్తి అనశ్నన్యో అభిచాశీతి సో ద్వాసుపర్ణ సయుజ సఖాయ రెండు పక్షులు జీవేశ్వరుడు సఖాయ ఎప్పుడూ కలిసే ఉంటాయి సయుజ ఎప్పుడు కలిసే ఉంటాయి మైత్రిని నెరపుతూ ఉంటాయి ఇప్పుడు విభేదం జీవుడు ఎప్పుడైనా అజ్ఞానం చేత ఈశ్వరుణ్ణి నిరాకరిస్తూ మాట్లాడినా ఈశ్వరుడు జీవుడిని అనుగ్రహిస్తూనే ఉంటాడు ప్రాణశిస్తి రూపంగా సో ఇప్పుడు ఈశ్వరుడు లేడు అని చెప్పటానికి ఈశ్వరుణ్ణి నిందించటానికి ఈ కావలసిన శక్తి కూడా ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు తర్వాత ఈశ్వరుణ్ణి నిందించడం అంటే వీళ్ళు ఒక కల్పితే ఈశ్వరుణ్ణి నిందిస్తారు కానీ అంతకంటే అదేం కాదు ఈశ్వరుడు గురించి ఒకడు ప్రచారం చేస్తాడు ఈశ్వరుడు ఇలా ఉంటాడు అని ప్రచారం చేస్తాడు ఒకడు ఆ ప్రచారం చేసిన ఈశ్వరుణ్ణి మరొకడు కాదంటాడు దట్ ఈజ్ హాల్ వాస్తవమైన ఈశ్వరుణ్ణి కాదనే ప్రసక్తే నేను ఎందుకంటే అసన్నేవ సభవతి అసద్ బ్రహ్మేటి వేద చేతి బ్రహ్మ అసత్ అని అన్నట్లయితే తాను అసత్ అవుతుంది ఎందుకంటే బ్రహ్మ ఆత్మరూపంగానే ఉంటుంది కనుక కనుక సఖాయం సో మాం వినా నిస్వరూపోహం మాం వినాత్మం ఎవరో మహాత్ములు అంటారు హే ఓ ఈశ్వ మహాత్ముడు ఈశ్వరుడితో తంటాడు స్వాం వినా నిస్వరూపోహం హే ఈశ్వర నువ్వే లేకపోతే నేను స్వరూపము లేని శూన్యుడను శూన్యమైపోతాను ఎందుకంటే నేను ఉన్నాను అనే అనేది కదా నా ఉనికి అంటే నా స్వరూపం ఏంటి అహమస్మి నేను ఉన్నాను నేను ఉన్నానంటే అర్థం ఏంటి ఉనికి స్వయం ప్రకాశమైన తనకి తనంత తానుగా తెలుస్తూ ఉండే తనకి అదే అదే నా స్వరూపం అదే ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడంటే సచ్చిత్ సచిత్ అయిన ఈశ్వరుడు లేడు అంటే నా నేను శూన్యాన్ని అయిపోతాను కాబట్టి స్వాం విన నిస్వరూపోహం స్వాం వినాత్మం కథం నేనే లేననుకోండి ఈశ్వరుడు ఎక్కడి నుంచి సో ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను మీరు ఈశ్వర్ సునా ఈశ్వర్ సునా క్వశ్చన్ అదే ఈశ్వర్ సునా అంటే ఈశ్వరుడు విన్నావారు ఈశ్వర్ సునా ఈశ్వర్ సునా ఈశ్వర్ సునా భక్త వినా భక్తుడు లేని ఈశ్వరుడు గురించి ఎప్పుడైనా విన్నారో మీరు భక్తుడు లేని ఈశ్వరుడు ఉండడండి భక్తుడు ఉంటేనే ఈశ్వరుడు అవుతాడు ఈశ్వరుడు ఈజ్ అ రిలేటివ్ టాఫ్ విత్ ఈజ్ అది భక్తులను ఉద్దేశించి ఈశ్వరుడు అవుతాడు జీవుడుంటే ఈశ్వరుడు ఉంటాడు జీవులందరి మీద ప్రభువు ప్రజలు అందే రాజు ఉంటాడండి ఉంది స్వామిగా కాబట్టి జీవుడు లేని ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు లేని జీవుడు లేడు సఖాయవు సయుజవు సఖాయవు తర్వాత ఇంకో చిత్రం మీరు గమనించారో లేరు ప్రళయము సృష్టి మీరు ప్రళయంలో జీవులందరూ ఎక్కడుంటారు ఈశ్వరుని ఎందు ఉంటారు ఈశ్వరునిలో విలీనమై ఉంటారు సృష్టిలో ఈశ్వరుడు ఎక్కడుంటారు జీవులు ఎందు ప్రకటమవుతూ ఉంటారు అది ఈక్వేషన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక హాఫ్ ఆఫ్ ది ఇప్పుడు షిఫ్టీ డ్యూటీ చేసినట్టుగా ప్రళయంలో డ్యూటీ ఈశ్వరుడిది జీవులందరూ ఈశ్వరుడిలో విలీనమై ఉంటారు సృష్టిలో డ్యూటీ జీవులది జీవులందరూ ప్రకటమై ఉంటారు ఈశ్వరుడు దాగి ఉంటారు కాబట్టి ప్రళయంలో ఈశ్వరునిలో జీవులు దాగి ఉంటారు సృష్టిలో జీవులు ఎందు ఈశ్వరుడు దాగి ఉంటాడు సో ఈ విధంగా సయుజ సఖాయ సమానం వృక్షం పరుషస్వ ఒకే చెట్టుని విలాశ్రయించి ఉన్నారు సో ముందు ఒకసారి శ్లోకాన్ని స్థూడంగా చూసి ఆ తర్వాత భాష తయోరణ్య త్రిపురం కూడా ఏదో సగం దాకా వచ్చినట్టున్నాను విల్ కంటిన్యూ సో ఒకే చెట్టుని ఆశ్రయించి ఉన్నారు చెట్టు అంటే భర్తృహరి సుభాషితం ఒకటి ఉండే చాలా ఇంట్రెస్టింగ్ సుభాషితం వైరాగ్య శతకంలోది వైరాగ్యాన్ని భర్తృహరి చాలా బలంగా ప్రతిపాదన చేస్తాడు వయం ఏభ్యో జాతా చిర పరిగత ఏవలు చే సమం ఏ సమృద్ధాహ స్మరణ పదవీన్ పేతి గణితాహ అంటారు అంటే మేము ఎవరితో కలిసి పుట్టినామో మా గ్రామంలో మేమందరం సమానలు వేసుకున్నాం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు మేము ఎవరితో కలిసి పెరిగేమో వాళ్ళు కూడా స్మరణ పదవీని గమికాహ వాళ్ళని ఇంకే స్మరించుకోవడం తప్పిస్తే దే ఆర్ నాట్ ఎరా ఉంటాయి లేదంటే దే లెఫ్ట్ దిస్ వర్డ్ ఆర్ ఎక్కడో కంటికి తాండరాని దూరంలో ఎక్కడో ఉన్నారు కాబట్టి ఆ బాల్య స్మృతులు కనుక తెచ్చుకున్న ఒక్కసారి వచ్చినట్లయితే ఆ బాల్యానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ చుట్టుపక్కలేరు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు కాలం అందరినీ సపరేట్ చేసి పెట్టింది ఇదానీ మేత ప్రతి దివస ఆసన్న పతనా గత తుల్యావస్థాం శకతిల నదీ తీర తరుభి సో బాగా ఇసక నేల శకతిల తీర తరుభి ఇసక నేల గుండగా ఉంటుందండి ఆ ఇసక చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టుని కోలి మేము జీవిస్తూ ఎందుకంటే ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్నాము ఇదానీ మేత స్మ ఉన్నామని పేరే కానీ ప్రతిరోజూ కూడా ఆసన్నపటమ రోజూ కూడా క్రింద పడిపోవటము దగ్గరవుతోంది ఆ చెట్టుకి అడుగునున్నటువంటి ఆ నేల ఆ మట్టి ఇసుక క్రమక్రమంగా ప్రవాహ వైరంగ తొలగించబడుతూ ఉంటే అది ఇంక ఇంకెన్నో రోజుల్లో ఆగది ఈ చెట్టు పడిపోతుంది అని అనిపిస్తుంది అలా ఎంజింగ్ ఉంటుంది ఆ ఇంకెంత ఆగుతుంది లేకుండా పడిపోతుంది సో ఆ విధంగా మేము ఎంచి ఉన్నాము గతాం తుల్యావస్థాం శకటిల నదీ తీర తరుధి ఇసక నేలలో నదీ తీరం నందు మూలిచి చెరివి పెద్దదై ఉన్న పడి సిద్ధంగా పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఉన్నాము అని చెప్తాడు నేను అన్నాను మాట కానీ శ్లోకం చెప్పలేదు కనుక సో ఈవేళ శ్లోకం చెప్పాను సో ఈ విధంగా సమానం వృక్షం పరిషస్వ జాతే తయోనన్య పిప్పలం స్వాద్వత్తి ఈ జీవేశ్వరులలో ఒకడు అంటే జీవుడు స్వాదు పిప్పలం అత్తి పిప్పల వృక్షాన్ని మనసులో చెప్తున్నారు పిప్పల వృక్షము అంటే పీపల్ ట్రీ అని అనుకోవచ్చు ఇంగ్లీష్లో పీపల్ ట్రీ అని రావి చెట్టు రావి చెట్టుని పీపల్ ట్రీ అంటారు లేకపోతే పిప్పల వృక్షం అని ఇంకో ఇంగ్లీష్ పీపల్ కాకపోవచ్చు ఇట్ మేబీ సమదర్ పిప్పలా సో పిప్పల బొస్తా అని ఎప్పుడైనా ఉన్నారో మీరు తెలుగులో అలాంటి భయం అంటే దానివైతే అలాంటి ట్రీగా ఉండి ఉండాలి ఆ పిప్పల్ అది రాజకిందలు నేను అనుకోవట్లేదు అవి సీడ్స్ యూస్ఫుల్ థింగ్స్ అవి ఉంటాయి రాజగిందులు ఏం చేసుకుంటారు ఎవరు మాత్రం కాబట్టి ఈ పిప్ ట్రీ సమ్ సమ్ సమ్ ఇంట్రెస్టింగ్ ట్రీటి సో దానికి తెలుగు కూడా పెప్పమే అంటారు ఇంకా అంతకన్నా ట్రాన్స్లేషన్ ఏమి లేదు దానికి ఏదో ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ ఒక పక్షి ఆ ఫ్రూట్స్ని తింటూ ఉంటుంది పిప్పలము స్వాద్భక్తి అంటే భోక్తృత్వాన్ని కర్తృత్వ భోక్తృత్వములు కలిగి ఉంటుంది చైతన్యమే కర్తృత్వ భోక్తృత్వాచ్ఛిన్నం అయితే జీవుడు అవుతాడు అది మేబీ ఫండమెంటల్ లెవెల్ జీవుడికి డెఫినెషన్ ఏంటంటే ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉంటాడు వాట్ ఈజ్ హీరో దే అంటే కాంతియే ఆ విశిష్టమైన ఆకారమునకు లిమిటెడ్గా ఉన్న సందర్భంలో హీరో అవుతాడు అంటే అంతకంటే అదేవిధంగా ఆత్మ చైతన్యం ప్రకటమవుతుంది హృదయంలో ఆ ప్రకటమయ్యి ఆ ప్రకటమైన ఆత్మ చైతన్యమునందు కర్తృత్వ భోక్తృత్వ సంస్కారములో ఆరోపించబడతాయి దాని మీద వాస్తవంగా ఏ సంస్కారాలు ఉండవు వాస్తవంగా ఆరోపించటమో కుదరదు కానీ వీడు అజ్ఞానం చేత ఆ చైతన్యమునందు కర్తృత్వ భోక్తృత్వమును ఆరోపిస్తాడు నేను చేతనుడను అనే సంగతి తెలుస్తూ ఉంటుంది అహమస్మి నేను ఉన్నాను అని నేను ఉన్నాను అని తనంత తానుగా కాబట్టి అక్కడికి సత్యత్ సెటిల్ కానీ అక్కడితో తాగదు ఆ సత్యత్ మీద ముందు నేను ఉండాలి కదా నేను స్వయం ప్రకాశ సత్తగా నేను ఉంటే ఇంక మిగతా వెళ్ళేటర్వనొస్తాయి ఆ స్వయం ప్రకాశ సుత్తకం అది సిద్ధమైనది దాని గురించి మీరు ఏ ప్రయత్నమో స్వయం సిద్ధం అది ఈ అహమస్మి మీద ఒక సంస్కారం చేత అహం కర్తా ఆ కర్తృత్వాన్ని అధ్యారోపణం చేసి ఇది ఎలాగ అహం పితా అస్మి అంటాడు నేను తండ్రినే ఉన్నాను ఈ నేను తండ్రినే ఉన్నాను అనేటప్పుడు నేను ఉన్నాను కరెక్ట్ తండ్రినే తప్పు తప్పు అంటే తండ్రి వీడి తండ్రి ఏమిటండి ఎక్కడి నుంచి వచ్చింది మాట జాగ్రత్త ఆలోచిస్తే ఇట్ ఇస్ ది అది సమ్టైమ్స్ ఈవెన్ సన్ క్వశ్చన్స్ సో ఊరికే ఒక అధ్యారోపం రప్పించి దేని ఓన్లీ వన్ ఫాదర్ ది ఫాదర్ ఓన్లీ వన్ ఫాదర్ అన్ని ప్రాణులకి ఒకే తండ్రి ఉన్నాడు మళ్ళీ ఇన్ని రకాల తండ్రులు ఎక్కడి వీఆర్ ప్లేయింగ్ యర్ రోల్ బట్ ఫేర్నర్ పుట్టిన బట్ ఇట్ ఈజ్ అన్ అధ్యారోప నథింగ్ రాంగ్ ఐఎమ్ ది ఫాదర్ అని అనుకోవడంలో తప్పేవాళ్ళు స్మల్ ఎఫ్ట్ వాడతారు క్యాపిటల్ ఎఫ్ట్ వాడరు సో ఆ స్మాల ఎఫ్ట్ని అధ్యారోపణం చేసుకున్నారనమాట క్యాపిటల్ క్యాపిటల్ ఎఫ్ట్ మీద సో టెంపరీగా టెంపరవరీ అంటూ ఉంటారు తెలుగులో సో టెంపరవరీగా అలాగా అనుకున్నామని టెంపరవరీగా ఏదో బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేస్తుంటే ఏదో టెంపర్వరీగా సమ్ కా సైండ్ అఫ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు మనం బ్రదర్స్ అనుకుంటారు ఆ నుండి మనం బ్రదర్స్ ఎంతవరకు విజయవాడ స్టేషన్ వచ్చే వరకు బ్రదర్స్ విజయవాడ స్టేషన్ ఇంకా రాకముందే మనం బ్రదర్స్ సంగతి ఇద్దరూ మర్చిపోతారు బికాజ్ దే ఆర్ టు బెడ్ దాంట్ సో జీవితం కూడా అలాంటిదే కనుక పితృత్వము అన్నది సో నేను ఇంకే చెప్పాను ఐ హోప్ మై ఎగ్జాంపుల్ స్టిక్స్ అక్కడ ఎగ్జాంపుల్ దగ్గరే ప్రాబ్లం వస్తే ఇంకా అసలు పాయింట్ దగ్గర ఇంకే ప్రాబ్లం సో ఎలాగైతే ఇటువంటి అధ్యారూపములు మనకి జీవితంలో ఉన్నాయో వీటన్నింటిలోకి మౌలికమైన అధ్యారూపము నేను కర్తను నేను కర్తనై ఉన్నాను నేను భోక్తనై ఉన్నాను అదే అజ్ఞానం ఈ అజ్ఞానం ఈ అజ్ఞానం ఉన్నవా ఉన్నంత సేపే ఆ చైతన్యానికే జీవుడని పేరు ఆ చైతన్యానికే జీవుడని పేరండి ఆ బంగారాన్ని ఓ మోసలోకి వస్తే నేను ఎక్కడ తన పేరు ఇంకో మోసలోకి వస్తే మరో పేరు ఇంక జీవుడు అంటూ వేరే ఏమైనా లేడు ఇంకే ద్వైత వాళ్ళు జీవుడు జీవుడు దించుకుంటారు దేర్ ఇస్ నా జీవ ఆ చైతన్య జీవుడు చైతన్యం కంటే దేవుడు ఎక్కడ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు దేర్ ఇస్ నమ్ హీ కమ్ కాబట్టి ఆ చైతన్యమే శత్రుత్వ భోక్తృత్వ పరిచ్ఛిన్నమై తృత్వభోక్తృత్వంలో కండిషన్ అయిన సందర్భంలో జీవుడు అనుకుంటుంది సో అది మనస్సులో పెట్టుకుని తయోరణ్య పిప్పలం స్వాదు అత్తి స్వాదు అంటే అస్వాదు అది మనం యాడ్ చేసుకోవాలి ఓ క్షణంలో వీడు వేరుసరికాయలు తింటున్నాడు తింటూ చాలా హ్యాపీగా ఒకటో నోట్ ఒకటి నోట్లో వేసుకుంటున్నాడు సడన్ ఈజ్ హ్యాపీ ఫేస్ వెరీ ప్లెజెంట్ ఇంకా వేరే ఆ రుచి అని ఫేస్ ఈజ్ వెరీ స్టాప్స్ మంచి అండ్ ఫేస్ బికమ్స్ వెరీ అన్హ్యాపీ అంటే పుచ్చి వేరుసనక్క తక్కువ అవిందనమాట వేరుసిన కాయలు తింటున్నంతసేపు బాగానే ఉంటుంది ఈ పుచ్చి వేరుసినకాయలు తినడం కూడా అది అది నవ్వి సీతా కాదు పుచ్చుతో అప్పుడు వాడు పడి బాధ ఇంత అంటే కాదు ఫీల్స్ వెరీ నాక్సియేటింగ్గా ఉంటుంది వాళ్ళకి వికారం వచ్చేట స్థితి వస్తుంది వెంటనే బాత్రూమ్కి వెళ్ళి ముఖం అంతా కడుక్కొని అంతకుముందు ఉన్నదంతా ఉమ్మేసి ఎంత కష్టపడాలో అంత అలాగే ఆపేస్తడా మళ్ళీ వచ్చి మళ్ళీ మొదటి సో ఆ స్వాదు అన్నదానికి ఓ క్షణంలో స్వాదు బట్ దే ఈజ్ అస్వాదు అంశం సో స్వాదు అస్వాదించ అత్తి వీళ్ళ ఒకడు జీవుడు అంటే అది తెలియంగ్ యాజ్ హీ ఈ భోక్తృత్వం ఉన్నంత అత్తి అంటే భూ భూజిస్తున్నాడు అంటే ఉంటాడు అని ఉన్నంత వరకు వీడు బంధింపబడు ఉంటాడు బుద్ధుడై ఉంటాడు ప్రయోరణ్య పిప్పలం స్వాగర్తి అనశ్నన్య అభిచాక శీతి అన్య ది అదర్ బర్డ్ రెండో పక్ష ఉందే అనశ్నన్ దాని ఏంటో భోక్తృత్వం ఉండదు అదేమీ తినదు భోక్తృత్వం ఉండదు అని తినదు అన్నది రూపకం దానికి మీనింగ్ ఏమిటంటే భోక్తృత్వం ఉండదు అనశ్నన్నన్య మరి అది ఏం చేస్తుంది తినకపోతే సాక్షిగా ఉంది అలా కళ నుంచి చూస్తూ ఈ రెండో తింట్లో ఉంటే అని రూపకం వెరీ హైలీ పొలిటిక్ రూపకం కాబట్టి రెండు పక్షులు ఉంటే దాంతో ఒక పక్షం ఎందుకు బంధింపబడాలి రెండో పక్షం ఎందుకు బంధింపబడలేదు అంటే అది ఈశ్వర పక్షి ఇది జీవపక్షి అధ్యత బంధింపబడింది అంటే దట్ ఈజ్ నో లాజిక్యత వాట్ కైండ్ ఆఫ్ లాజిక్యూస్ ఇప్పుడు వాడిని జైల్లో పెట్టారు నన్ను ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు అడుగుతారు నన్ను జైల్లో పెట్టారు వాళ్ళని ఎందుకు పెట్టలేదంటే వారి పేరు సుబ్బారావు గారు గారు మీ పేరు రామారావు గారు గారు నేను జైల్లో పెట్టామంటే వాటికే డ్యాది తప్పులా దిక్కడు మరి ఏమో లాదివ్వాలి వారు అపరాధం చేయలేదు నువ్వు అపరాధం చేసావు అని చెప్పి నేను జైల్లో పెట్టామని చెప్పాలి అదేవిధంగా జీవుడో పక్షి ఈశ్వరుడు మరో పక్షి అయితే జీవపక్షి బద్ధ బద్ధమై బంధింపబడుతోంది ఈశ్వర పక్షికి బంధం లేదు ఎందువల్ల అంటే అది ఈశ్వర పక్షి కాబట్టి బంధం లేదు నువ్వు జీవపక్షి కాబట్టి బంధం ఉన్నది అని చెప్పటము అది సందర్భం లేని మాట అలా చెప్పకూడదు అది వివేకవంతులు చెప్పేది అలా ఉండదు సో జీవత్వ భావమే బంధహేతువు అంటే నేను జీవుడు కావాలని నేను కోరుకున్నాయైనా ఏమేమి కాబట్టి దట్ డజంట్ వర్క్ సో అది లాజిక్కి నిలబడదు కాబట్టి మరి ఎందుకు ఎందుకు జీవ జీవపక్షి బంధింపబడింది అంటే భోక్తృత్వం చేతనం బంధింపబడింది ఈశ్వరుని ఎందు భోక్తృత్వం లేదు మరి ఏముంది ఈశ్వరుని ఎందు భోక్తృత్వం లేకపోతే సాక్షిత్వం ఉన్నది అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది సపోజ్ నేను భోక్తృత్వాన్ని తిరస్కరించి సాక్షిగా నిలబడ్డాను అనుకోండి ఏమవుతుంది ఏమవునండి ఈశ్వర విలీనం అయిపోయి బంధ విము వినుని ముక్తులు అంటే ఆ రెండు పక్షుల్లో ఒక జీవపక్షం వెళ్ళి ఈశ్వర విలీనం అయిపోతుంది కేవలము భోక్తృత్వాన్ని తిరస్కారం చేయటమే చేయాల్సి దీన్ని స్వామి వివేకానంద ఈ మెటాఫర్ను ఇంకొంచెం ఎవరికి తీసుకువెళ్తూ వర్ణించారు ఆయన ఏమన్నారంటే ఈ జీవపక్షి కింద కొమ్మ మీద ఉంది ఈశ్వర పక్షి పైకోం మీద ఉంది అది హీ జస్ట్ ఎలాబొరేటెడ్ ది మెటాఫర్ ఇట్ ఈజ్ హీజ్ ఎలాబొరేషన్ ఇవి అన్ని మాటలు ఈ మంత్రంలో లేవు ఈ హీ హీ హ్రేడల్ టూ ఎలాబొరేట్ ఇచ్చాయి బికాజ్ ఇట్స్ ఎ మెటాఫర్ సో కింద కొమ్మ మీద ఉందంటే పరిచ్ఛిన్నంగా ఉంది పైకోం మీద ఉందంటే సర్వపరిచ్ఛేదముల అతీతంగా ఉన్నది అని ఈ కింద ఈ కింద ఈ కింద కొమ్మ మీద ఉన్న జీవ పక్షి ఎప్పుడు తినీ హడావుల్లో ఉంటుంది కిందనే దీని దృష్టి ఎప్పుడో ఈ ఓసారి ఈ చేదు పండు దొరికినప్పుడు మహాదుఖాన్ని అనుభవించి అప్పుడు పుట్టిన ఓ వైరాగ్యం చేత ఓసారి ఎంతసేపు క్రింద ఫలాల కోసం చూసి ప్రయత్నం మాని ఒకసారి పైకేసి చూసినప్పుడు దానికి పైన ఓ పక్షి ఆ పక్షి ఏ రకమైనటువంటి దుఃఖం లేకపోయిన స్థితి కనపడుతుంది నేను ఏమిటి పక్షి ఇంత అద్భుతంగా ఉంది నాలాంటి పక్షి దీను కానీ నేను పడుతున్న దుఃఖం దానికి లేదా పక్షి యొక్క విశేషం అని ఆశ్చర్యపోయి ఒకంత ఆ పక్షికి దగ్గరగా వెళ్తుంది ఎగిరి ఇదంతా కూడా జీవుడు సాధన చేసి భక్తుడై ఈ శ్వరణ ఆశ్రయించేడు అభిస్తాడు వెళ్ళి చూస్తే దగ్గరికి వెళ్ళి కొలిది ఆకర్షణ పెరుగుతుంది ఆ పక్షి మంచి అందంగా ఉన్నట్టుగా దీనికి అనిపిస్తుంది దూరంగా ఉన్నప్పుడు అంత అందంగా అనిపించలేదు ఒకంత దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆ పక్షిలో ఉండేటువంటి శోభాది బాగా కనపడుతుంది చాలా బాగుంది ఈ పక్షి అని ఆటోమేటిక్గా మరింత దగ్గరికి వెళ్తుంది సో జీవుడు కూడా ఒకడుకు ముందుకేసి ఈశ్వరుడి విషయంలో భక్తిని చేసినట్లయితే దాంతో ఒక రసాన్ని ఆవిష్కరించుకోగలిగితే ఇంక వాడు ఆ రసం యొక్క ప్రభావం దగ్గరనే ముందుకు వెళ్ళిపోతాడు అని అభిప్రాయం సో ఇట్ సడన్లీ ఫైన్స్ దట్ ఈశ్వర పక్షి ఇట్ ఈస్ సో వండర్ఫుల్ సో మార్వలెస్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అన్రియల్ అంటే అన్రియల్ అంటే ఇంకా పట్టించుకో బుద్ధి కాదు ఈశ్వర భావనతోటి మీ ఆ పక్షి చేసి ఉండిపోయి దెన్ ఫైనల్లీ ఇట్ డిస్కవర్స్ టు ఇట్స్ అత్త రిమేస్మెంట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అని ఆయన ఆ రూపకాన్ని అంత ఎలాబొరేషన్ చేశారు ఎక్కడో తోట ఉంది వివేకానంద గే సాహిత్యంలో చాలా అందంగా ఎలాబొరేట్ అంటే మహాత్ముడు ఎప్పుడు కూడా ఒక మంత్రాన్ని అలా భావన చేసి మననం చేసి దాని నుంచి ఆ స్వారస్యాన్ని తీసుకొస్తారు సో అనస్నందన్య అభిచాకశీతి సాక్షి రూపంగా అంచేతనే చూడండి మీరు మనస్సులో ఏదైనా వికారం కలిగిందనుకోండి కోపమో తాపమో ఏదో కలిగిందనుకోండి అది దుఃఖహేతువు అవుతుంది ఏ క్షణంలో మీరు ఒకసారి అంత వివేకాన్ని అవలంబించి ఆ మనస్సులో వికారాన్ని సాక్షిగా ఏ క్షణంలో చూస్తారో ఆ క్షణంలోనే దుఃఖం పోతుంది ఎందుకంటే ఆ వికారంతో ఆ మనోవికారంతో మనేకమై ఉన్నప్పుడు ఆ మానసిక ప్రచయంతో తాదాత్న్ని చెంది ఉన్న సందర్భంలో మీరు జీవులు అయిపోతారు కాబట్టి బద్ధులు అయిపోతారు వివేకం ఆ మానసిక ప్రతయాన్ని సాక్షిగా చూసిన క్షణంలోనే ఆ బంధం తొలగిపోయి మీరు ఈశ్వరులో కలిసిపోతారు ఈ పక్షులు రెండు ఇలా విడిపోతూ ఉంటే కలుస్తూ ఉంటాయి కలుస్తూ ఉంటే విడిపోతూ ఉంటాయి నిద్రలో ఈ జీవపక్షి వెళ్ళి ఈశ్వర పక్షులు కలిసిపోతూ ఉంటాయి నీడ వెళ్ళి వస్తువులు సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్ కనుక దిస్ ఈజ్ ద జర్నీ ఫ్రమ్ వన్ సెల్ఫ్ టు వన్ సెల్ఫ్ కర్తృత్వ భోక్తృత్వములను తనపై ఆరోపించుకున్న స్థితి నుండి వాటికి అతీతంగా సాక్షిగా నిలిచే స్థితికి ప్రయాణము అంటే ఇది చేసిన దీన్నే రెండు పక్షులుగా వర్ణించటంలో ఉన్నటువంటి శోభది కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ జీవపక్షి యొక్క లక్షణాన్ని బాగా తెలుసుకునే ఇంకా శంకరుడు చెప్తారు రెండో వాక్యం కూడా అలాగే సాక్షిగా నిలిచి ఉంటే ఈశ్వర యొక్క లక్షణము అని తెలుసుకునే సాక్షిగా మీరు నిలిచి ఉంటే ఆ క్షణమే మీరు ఈశ్వరు కాబట్టి ఈశ్వరుడు జీవుడు వేరు వేరుగా ఏం లేరు ఈశ్వరుడే జీవుడైపోతూ ఉంటాడు జీవుడే ఈశ్వరుడైపోతాడు త్రివిక్రముడే వామనుడు వామనుడే త్రివిక్రముడు అలాగా ఫ్లిప్ ఫ్లిప్ ఇప్పుడు వేరీ వన్ కైండ్ ఆఫ్ ఎ ఫొటోగ్రాఫ్ ఉండేది అది ఇలా తిప్పితే ఓ ఇంకో బొమ్మ వస్తుంది అధ్యారోపణం చేస్తే జీవుడైపోయాడు అధ్యారోపణ నుంచి అతీతంగా సాక్షి భావంలో నిలిచి ఉంటే ఈశ్వరుడైపోతాడు ఈశ్వరుడు అంటే అర్థం ఏంటి ఆ ఇమోషన్ మీద మీకు పూర్ణమైన ఫ్రీడమ్ వచ్చేస్తుంది అదే ఈశ్వరుడు అంటే ఆ ఇమోషన్ తను బాధపడే స్థితి నుండి ఇమోషన్ నుండి ఫ్రీడమ్ పొందిన స్థితిని పొందుతారు అదే ఈశ్వర అంటే వన్ హూ హ్యాస్ కమాండ్ జీవా అంటే వన్ హూ ఇస్ బర్డెన్ బై సోన్స్ ఇండియా అంటే ఇట్స్ ఎ ఫ్లిప్ ఫ్లిప్ ఫ్లిప్ అగైన్ అగైన్ ఫ్లిప్ ఇట్స్ ఎ ఫ్లిప్ ఇట్ ఈ హ్యాపన్స్ ఆఫ్ ది టైం నిద్రపోవడం అంటే ఏంటి యు ఫ్లిప్ ఇన్ టు ఈశ్వరా తెలివి రావడం తర్వాత ఒక అధ్యారోపణం చేసుకోగానే బై అ ఫ్లిప్ యువికం జీవ ఎప్పుడైనా ఒక బాహ్య విషయం నందు ఆసక్తి కలిగితే తక్కువని యువికంని స్ట్రాంగ్ జీవభావం గెచ్చిగా వచ్చేస్తుంది మళ్ళీ సాక్షి రూపంగా ఎప్పుడైనా వేదాంతం కొంత సాక్షి భావంతో నిలబడి ఉంటే తక్కువని ఈశ్వర భావం వచ్చేస్తుంది ఓ మహాత్ములు ఉండేవారు ఆయననివరు జబ్ ఖాతా హై తబ్ జీవహ జబ్ ఖిలాతాహే తబ్ ఈశ్వరహే అంటుంది తాను తిన్నప్పుడు జీవుడు ఎదరవాళ్ళకు పెట్టినప్పుడు ఈశ్వరుడు అక్కడే ఉంది ఆ పక్షి ఈ పక్షే ఆ పక్షి ఆ అది ద్వాసపర్ణ అంటే సో పంచతంత్రంలో ఒక కథ ఉంది పంచతంత్రంలో ఇలాంటి అన్ని పక్షుల మీద ఎరకల కథలు ఉంటాయి అన్నీ అవే అన్ఫార్చునేట్లీ మన బాలీవుడ్ లో ఈ పంచతంత్రం లాంటి కథల్ని బాగా పాపులరైజ్ చేసేటువంటి డైరెక్టర్స్ ఆర్టిస్ట్లు ఎవళ్ళు లేరు వెజ్ వాల్ట్ డిస్నీ అనే ఒకతను ఉండేవాడు హాలీవుడ్లో ఎవరు ఒకసారి ఏదో ఒక మిక్కీ మౌస్ ఈ మౌస్ గురించి అవ్వడం ఒక కథ రాశాడు ఒక పైబీ కథ ఎవరో రాస్తూ ఉంటారు స్టోరీ రైటర్స్ చిన్నపిల్లల కోసం రాసిన వెంటనే అతను చూశాడు ఆ కథను చూసి అనుకున్నాడు i come i come out of this uh, mystery mouse ane aapne bright idea vachi bright idea vachi oi idram guru a krishnan pooche a that is a particular kind of art uh, so still photography che talo wo anek photos ne jayin che to wo art giye to bomb giye to ilad banino so the uh, studio of petchaadu petti he released the first automatic edo uh, edo uh, picture kada ఈ బొమ్మల పిక్చర్ కార్టూన్ పిక్చర్ ఫస్ట్ది రిలీజ్ చేశారు అండ్ దేర్ ద హీరో ద మెయిన్ క్యారెక్టర్ ఈస్ మిక్కీ మోస్ట్ ఈ మిక్కీ మోస్ ఏముంటాయి మిక్కీ మోస్ట్ కథలు ఏముంటాయి దాంట్లో ఉంట పెద్ద రొమాంటిసిజం ఏముంటుంది ఏదో ఈ మిక్కి మోస్ట్ని ఓ పిండి పట్టుకోకపోతే అది తెలుగుదాటలతో పాడిపోయిందని ఇలాగేదో ఉంటుంది దట్ హీ మేడ్ ఎ వెరీ అప్పీలింగ్ పిక్చర్ అండ్ ఇట్ వాస్ ఎ స్మాషింగ్ సక్సెస్ అండ్ దెన్ సో ఎన్ ఐకర్న్ వాస్ బోర్న్ హాలీవుడ్ ఐకన్ ఐకన్ అంటే ఒక విశిష్టమైన క్యారెక్టర్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది చెప్పండి మిక్కీ మోస్ మిక్కీ మోస్ అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే ఈ పంచతంత్రంలో మిక్కీ మోస్ కంటే కూడా ఆ రకమైన స్టేటస్కి వెళ్ళటానికి అర్హమైనటువంటి క్యారెక్టర్సు స్టోరీసు డన్స్లో ఉన్నాయి అయితే మరి వాటికి ఆ స్థాయి తీసుకొచ్చేటువంటి ఆర్టిస్ట్ కావాలి అనివై దిస్ ఈజ్ సెపరేట్ థింగ్ ఈ కథ ఏంటంటే రెండు ఎలకలు ఉంటాయి వా ఇంట్లో టూ మౌస్ సో ఈ మైస్ అవుతుందనుకుంటా సో ఈ రెండు ఎలకలు రాత్రిపూట సంచారం చేస్తాయి ఈ ఎలకలు రాత్రిపూట సంచారం చేస్తాయి పొగలు ఎక్కడో విశ్రాంతిస్తుంది రాత్రి సంచారం చేస్తూ ఉంటాయి సంచారం చేసినప్పుడు అవి చాలా తొలిపేటలుగా సంచారం చేస్తాయి ఫుడ్ ఎక్కడ ఉంటుందో పట్టుకుంటాయి ఆ ఫుడ్ మీద మీరు మూతలో అవి పెడితే ఆ మూతని తోసేస్తే కానీ లోపల ఫుడ్ మనకి దొరకడం దానికి తెలుస్తూ ఉంటుంది ఆ మూతను తోయాలంటే ఏదో పద్ధతి అవలంబం ఏదో ఉపాయం చేయాలని కూడా దానికి తెలుస్తూ ఉంటుంది ఇట్ నో సేదీ యూ కెనాట్ రియలీ సేద్ ఇట్ ఈస్ అన్ యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఐ నో బెటర్ దాన్ దట్ అని యూ కెనాట్ సేద దానికి అంత దానికి ఉంటాయి సో ఆ ఒక బోన్ హోటల్ పెడతాడు యజమాని ఆ బోన్లో కొబ్బరి ముక్క ఇదోపెట్టి ఆ కొమ్ముకి ఆ బోన్ తెరిచి ఉంటుంది ఈ రెండు ఈ రెండు ఎలకలో వెళుతూ ఉంటాయి ఓ ఎలక దాంట్లో వెళ్ళబోతుంటాయి ఆగు ఆగు ఉంటుంది రెండో ఎందుకంటే అది నువ్వు ప్రయత్నం చేయకు నేను చెప్తున్నాను అదే అలాంటివి ఏంటి ముక్కది ఇట్ ఈస్ సో అట్రాక్టివ్ ఆ ఫ్లేవర్ నేను ఆపుకోలేకపోతున్నాను ఆకర్షణని అంటే వద్దు వెళ్ళొద్దు మనకు ఆ కొబ్బరి ముక్క మనం ఇంకేదైనా ఫుడ్ వెతుక్కున్నాం మనం రోజు వెతుక్కునే ఫుడ్ ఉంది కదా ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్లో అది సడన్ గా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో డోంట్ గో అని చెప్తుంది యు ఆర్ ఆల్ డౌట్ డౌట్ఫుల్ పర్సన్ యువా అని తక్కువనే వెళ్తుంది బంధింపబడుతుంది సో అనస్నన్న అభిచారక స్థితి ఇది రెండో ఉంటుంది దగ్గర అది ఎలా సాక్షిగా నిలబడిపోతుంది బంధింపబడకుండా ఉంటుంది అలా ప్రావాన్ని కాదని కామనలతోటి భోక్తలు ఆ కామన్ ఎక్కడి నుంచి వస్తుంది నేను భోక్తలోనే భావం నుంచే కామన్ వస్తుంది కదా సో ఈ భోక్త దట్ బేసికల్లీ ఈజ్ అన్ ఎంజాయర్ ఎంజాయర్షిప్ అనేది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ క్వాలిటీ ఎప్పుడు కూడా మన్ షుడ్ నెవర్ బి అన్ ఎంజాయ్ దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ ఎంఫసైజ్ సో ఎంజాయర్ ఇక్కడ తక్కువ ఇండియాలో పీపుల్ ఆర్ నాట్ ఎంజాయర్స్ పీపుల్ పీపుల్ ఆర్ పీపుల్ the leader some simple life enjoyers ga ayipoval ane antundi drushtikona tappu idi west lo ee dhoram chaala ekugum vaal andaro enjoyers maro gondelo entha gondelo chaapulope vadu enjoyer gane tayar avuthadu vadu teesukoni palicharam konde no ma'am i want to volunteer so ye, he has too many choices vadiki ela padte akana kaashi taagal anukonde you want a coffee or tea okay let me have a cup of coffee or tea okay. want to what do what kind of coffee it is will, will you have regular or 60 60 or decaf alright okay regular you do okay will you have milk with it or not okay let us have milk okay do you want a, a regular milk or super sun fat free milk or total skimmed milk ఇప్పుడు ఈ మధ్యన ఆర్గానిక్గా ఇంకొకటి వచ్చింది ఓకే లెటర్స్ హ్యావ్ సమ్ టూ పర్సెంట్ ఫ్యాక్టరీ మిల్ విల్ హుగర్ రాదు నా నో ఐ డోంట్ వాంట్ హ్ సుగర్ విల్ యూ హ్యావ్ ఈక్వల్ నేను చెప్పాను మా ఇండియాలో ఇలాంటి వేషాలు ఏం లేదు మరి ఏం చేస్తారు ఇంటికి గెస్ట్ వస్తే రాగానే ఒక కప్పులో కాఫీయో టీయో అమ్మగారికి ఏది నచ్చితే తీసుకొచ్చి చేస్తారంటే చేతిలో పెట్టేస్తారు కాపీ కావాలా డీ రావాలా అని అడగరు చేతిలో పెట్టేస్తారు ముందే ఇసు చేతిలో పెడతారు అండ్ యూ కన్ష్యూమ్ ఇట్ నో నో చాయిస్ సమ్ బ్రూ లైక్ లిక్విడ్ కబ్యూ టీస్ సో పీపుల్ ఆర్ ఎంజాయర్స్ దే ఆర్ ఎంజాయర్స్ అలాగే ఇండియాలో నేను అక్కడ చెప్తూ ఉంటాయి ఉపన్యాస్తాను ఇండియాలో మీరు హోటల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేశారని ఓకే గెట్ వన్ రఘుదోష అని ఆర్డర్ చేశారని వాడు రఘదోష తీసుకొచ్చి పెట్టేస్తాడంటే పెట్టేసి తీసుకోండి అంటాడు ఈ బాగా కత్తి అసలు మన వాళ్ళు అలానే దేంట్ వేస్ట్ లేదు అనర్జీ తీసాను కట్టిసేయండి ఆల్ దాట్ దే దే ఆర్ అవుట్ రైట్ డిస్కట్ చేసి కత్తిసేమని తీసి పారేయండి సో అది తీసుకొచ్చి మన మహాన రావలసి వెళ్ళిపోతాడు ఈ వాడు కట్టి చేస్తూ వీటి దగ్గర ఏదో టిప్పు దొరుకుతుందని వాడు కట్టి తీసుకోండి సార్ అంటాడు అక్కడ అలా కాదు ఫుడ్ సెర్వ్ చేసే ఎంజాయ్ అని వాడు చాలా ఎలా వెరైట్ డైలాగి వెళ్తాడు సో యూ హ్యావ్ టు ఎంజాయ్ ఫుడ్ ఐ టెల్ యూ ఎంజాయింగ్ ఫుడ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటే ఫుడ్ను ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తే అన్ని రోగాలకి నిలయం అక్కడే ఫుడ్ యూ హ్యావ్ టు టేక్ ఫుడ్ యూ షుడ్ నాట్ ఎంజాయ్ ఫుడ్ ఫుడ్ ఈజ్ నాట్ వర్త్ ఎంజాయ్ ఎందుకంటే దేహానికి కావాల్సిన దానికంటే ఇప్పటికే అధికంగా మనం భూజిస్తూ ఉంటాం why they don't need all that food just out of taste buds punyamane order in advances see your people people already consume more food you try to enjoying kuda modal bitarante you end up as fatam sala problems is sar aarogyane sambandhinchina issues anni kuda osthayi kavate food nen je akkadu chuttontai paatham in india we take food we do not enjoy food we take some enjoyment will be there యాజ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే సమ్ ఎంజాయ్మెంట్ విల్ బిదే డోంట్ యువ్ బి అండ్ ఎంజాయ్ ఎంజాయ్మెంట్ లక్ష్యం కాదు అక్కడ ఆనుషంగికమో అని అంట ఆనుషంఘికమో అంటే ఏదో పనిచేస్తూ ఉంటే దేవుడికి పుష్పాలు సమర్పిస్తున్నారనుకోండి కొంత సుగంధం మీకు కూడా దొరుకుతుంది దేవుడికి అగరబత్తి ఇచ్చారనుకోండి ఓ కొత్త సుగంధం మీకు కూడా దొరుకుతుంది మీకోసం అగరగతి వెలిగించుకోవడం దేవుడి కోసం కొంతమంది తమ కోసం అగరగత్తి వెలిగించుకుంటారు విచ్ ఇస్ బ్యాడ్ దేవుడి కోసం ఆధారపడి కలిగింది అనుకోండి మనకు కూడా కొద్దిగా దొరుకుతుంది సో ఆ కోసం భోజనం కొంత ఎంజాయ్మెంట్ దొరుకుతుంది ఫెయిన్ అది అది ఆదరాడిగా దొరుకుతుంది యూ డోంట్ బి అన్ ఎంజాయ్ అండ్ యోస్ షాల్ కాబట్టి భోక్తృత్వం చాలా తప్పు అది అంటే శాస్త్ర వేదాంతంలో తప్పు సో ఎందుకంటే ఇట్ ఈస్ ది ఎంజాయర్ ఈ ఎంజాయర్ ఉన్నాడే మోస్ట్ డిఫికల్ట్ పర్సన్ టు హై మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చాడనుకోండి మన దగ్గర ఉన్నదేదో పెట్టి పంపిస్తాం అదే ఎంజాయర్ వచ్చాడనుకోండి అల్లుడు వచ్చినట్టుగా ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం సో దీజ్ ఆర్ ఆఫ్ ది బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కనుక మనిషి ఎంజాయర్గా ఉండకూడదు హెస్ట్ బీ నార్మల్ పర్సన్ డ్ నాట్ బీ అన్ ఎంజాయర్ సో ఆర్ దట్ ఎంజాయింగ్ అనే కాన్సెప్ట్ చాలా రాంగ్ కాన్సెప్ట్ ఇప్పుడు సముద్రం ఉంటుందనుకోండి బీచ్ ఉంటుందనుకోండి లట్ హెస్ ఎంజాయ్ ద బీచ్ లెట్ హస్ ఎంజాయ్ ది బీచ్ వట్ ఇస్ దేర్ టు ఎంజాయ్ ది బీచ్ వట్ యూ ఎంజాయ్ ది బీచ్ జస్ట్ సీట్ ఉండే బీ హ్యాపీ అబౌట్ ఇట్ వట్ ఇస్ దేర్ టు ఎంజాయ్ అంటే గుడి చేసుకోవాలి అక్కడేమో కూర్చొని తింటూ ఉండాలి తాగుతూ ఉండాలి ఏవేమో చేస్తూ ఇట్ ఇస్ ఆల్ నాన్ సో అది మనిషి పతనానికి హేతు కాబట్టి అసలు ఎంజాయర్షిప్ ఇట్ సెల్ఫ్ ఇం మనిషిని బంధించింది భోక్తృత్వమే భోక్తృత్వాన్ని మీరు పక్కన పెడితే మీకు బంధం అంటే కూడా తెలియదు మీరు టోటల్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఆ మానసికమైన ఫ్రీడంలో ఉండే హ్యాపీనెస్ని మీరు పొందగలుగుతారు కాబట్టి జీవుడికి ఈశ్వరుడికి భేదము అంత అంత మాత్రం చాలా ప్రధా చాలా గొప్ప భేదం చాలా చాలా పెద్ద భేదం బట్ ఇట్ ఈస్ సింపుల్ ఆల్సో ఇప్పుడు బెర్లిన్ వాల్ ఉంది ఒకప్పుడు బెర్లిన్ వాల్ అంటే ఇంటర్ ట్రబుల్ దాని నుంచి విజ్ఞట్టుగానే అట్టించేట్టుగానే వెళ్ళడం అన్నది అసంభవం బట్ కోలగొట్టినప్పుడు ఎంతసేపట్టింది బెర్లిన్ వాళ్ళు కోలగొట్టడానికి పవగట్లో పడిపోయింది మొత్తం ఆడంతో అంతే అలాగే ఉంటుంది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళో ఉంది అలాగా క్షణంలో పావుగట్లో పోయింది అవతలకి అదేవిధంగా ఎంతో కాలానికి వస్తున్న భోక్తృత్వం కూడా అజ్ఞాన ప్రకాశంలో క్షణంలో అవ్వదు కాబట్టి సాక్షిగా నిలిచి అది ప్రధానమైనటువంటి పాయింట్ ఆ శ్లోకంలో ఇప్పుడు భాష్యం చూద్దాం సుపర్ణావివ ఏకం వృక్షం ఫలోపభోగాథం అది ఒకే చెట్టుని విలాశ్రయించుకుని ఉన్నారు ఏమిటా చెట్టు ఏమిటి అయం హి వృక్ష ఊర్ధ్వమూల అవాక్షాఖ అశ్వత్థ సో పిప్పల అంటే అశ్వత్థ రావి చెట్టు అని అంటున్నారు మహస్యకరం అలా అది పిప్పల శబ్దానికి రావని అర్థం చెప్పారన్నట్టుగా తీసుకొని అక్కర్లేదు పిప్పల శబ్దానికి రావి ఉండొచ్చు లేకపోతే మరొకటి ఉండొచ్చు ది పాయింట్ ఈజ్ గీతలో చెప్పినటువంటి గీత కఠోపనిషత్తు కఠోపనిషత్తు నుంచి గీతలోకి వచ్చింది ఊర్ధ్వ మూలవా శాఖ యేషో అశ్వత్ సనాతన అని గీతలో అది కఠోపనిషత్తులో ఉంటుంది అదే ఊర్ధ్వ మూలమ వాఖం అశ్వత్థం రాహురవ్యయం అని గీతలో వచ్చింది సో ఈ కఠోపనిషత్తులోనూ గీతలో చెప్పినటువంటి వృక్షమే ఇది అంటున్నారు ఎటువంటి వృక్షము ఊర్ధ్వ మూలము అంటే తల్లివేరు ఈ ఈ తల్లివేరు ఏమిటంటే ఈ వృక్షానికి ఈశ్వరుడు ఊర్ధ్వ అంటే ఈశ్వరుడు అక్కడ పన్ ఈశ్వరుడు తల్లివేరు ఎటు ఈ వృక్షాన్ని పై నుంచి కిందకి ఇలాగా పెరిగిన వృక్షంలాగా ప్రతిపాదించేందుకు ప్రయత్నం సో మామూలుగా చెట్లన్నీ ఎలా పెరుగుతాయి కింద నుంచి పైకి పెరుగుతాయి ఇది ఈ సంసార వృక్షం కింద నుంచి పైకి పెరగదు ఇది పై నుంచి కిందకు పెరుగుతుంది అంటే సంసార వృక్షాన్ని పట్టుకుని మేము అదే ఆ కామ ప్రయాణం చేస్తే పతితులు అవుతారు కానీ స్థానాన్ని చేరదు అందుకోసం దాన్ని తలదిందులుగా దాన్ని ప్రతిపాదించాల్సి ఉంటుంది ఇట్స్ నాట్ ది రెగ్యులర్ ట్రీ సో దేర్ ర్ధ్వ శబ్దానికి బ్రహ్మానర్థం ఉంది ఊర్ధ్వం బ్రహ్మ కాబట్టి దీనికి తల్లివేరు బ్రహ్మ ఊర్ధ్వం అయితే పన్ శ్లేషని బట్టి వేరు పడుతుంది కొమ్మల కిందుకున్నాయి సో ఆ విధంగా ఊర్ధ్వ మూలహ తల్లివేరు బ్రహ్మ తల్లివేరు అంటే సచ్చిత్ సో స్ఫూర్తి సత్తా స్ఫూర్తులు ఈ వృక్షానికి ఉన్నటువంటి వినికి ఈ వృక్షం అనుకుంటే ప్రకాశము చైతన్ చైతన్యంలో ప్రకాశించాలి కదా అది ఆ సత్తాస్ఫూర్తులు ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు అసలు నిజానికి మనుష్యుని దేహమే ఇది ఊర్ధ్వ మూలోవాక్షాఖా ఇది ఎందుకంటే దీని మూలం ఎక్కడుంది దేహం అంత పనిచేస్తుందంటే ఆ పనిచేసే సెంట్రల్ పాయింట్ ఏమిటి బ్రెయిన్ బ్రెయిన్ నుంచి పనిచేస్తుంది అంటైతే బ్రెయిన్కి దెబ్బ తగిలిందంటే ఇంకా ఈ పార్ట్స్ ఏం పనిచేయాలి చేయి పనిచేస్తుందంటే దానికి దానికి కావాల్సిన మెసేజెస్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి బ్రెయిన్ నుంచి వస్తాయి మొత్తం ఈ నెక్కలు బిలో పనిచేయడానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా ఇక్కడ ఉంది నెక్క ఊర్ధ్వ మూలమైన ఓ మహాత్ముని అడిగారు ఏమంటే ఊర్ధ్వ మూలం కదా ఐదు పెద్ద కొమ్మలు చెట్టు అంటున్నారే ఇలాంటి చెట్టు ఎక్కడ పోయి సృష్టిలో ఎక్కడైనా ఉందడిగా అడిగేనా అలా ఉందే బాబా ఎక్కడ లేదు నువ్వే అంట నువ్వే ఇది వేరే లేదు అయ్యి అలాగే సో అది ఇక్కడ ఊర్ధ్వ మూలం అవాక్షాకం మరి ఇక్కడ కూడా పాయింట్ ఎక్కడ కదండి వృక్షమే కదా కాబట్టి ఇది ఆ చెట్టు ఊర్ధ్వ మూలం అవాక్షాకం సో అవాక్షాఖ అంటే క్రిందకి శాఖలు అని శాఖలు అంటే ఏమిటి జీవభావము కర్తృత్వము భోక్తృత్వము ఇంకా మనస్సులోకి రండి కోపము తాపము దేహాభిమానము దేహమే నేను దేహానికి సంబంధించినవన్నీ నావి ఇదే ఈ కొమ్మలు ఇలాగా విస్తరిస్తూ ఉంటాయి అవాక్షాఖ అంటే కొమ్మ పెరిగి కొలది అది అభివృద్ధి కాదు మామూలు చెట్టుకి కొమ్మ పెరిగిందంటే అభివృద్ధి ఉన్నత స్థానానికి పోతూ ఎత్తుకుపోతూ ఉంటుంది ఇక్కడ కొమ్మ పెరుగుతోందంటే ఇంకా అంతగంటకు అంతగంటకు దిగదారుడి వ్యవహారం అయింది అంచేతన అవాక్షాఖ శాఖ అంటే ఏదో తెలుసు అంటే కర్మలనర్థం కామలలు కర్మలలో అదే శాఖ ఇక్కడ అవాక్షాఖ అశ్వత్థ రావి చెట్టు అంటే పవిత్రమైన వృక్షం అశ్వత్థ సర్వ వృక్షానం పవిత్రమైన వృక్షం ఇది కూడా పవిత్రమైనదే ఎందుకని భగవంతుడు మన అనుగ్రహించి మనకి అనుగ్రహ ఇచ్చాడు ఈ వృక్షం బదులు ఏదో ఎడకో పిల్లో అలా గుర్తించుంటే ఈ జ్ఞానము అది అవకాశం ఉండేది కాదు మనుష్యత్వం మహాపురుషత్వం చాలా దుర్లభం అంటారు కదండి దుర్లభం త్రయమే వైతత్ ఈ శ్లోసం వినని వాళ్ళు ఎవరు ఉండరు లేదాంతంలో దుర్లభం ఈ మూడు కూడా దుర్లభము ఏమిటా మూడును మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సో మనుష్య జన్మ అన్నది చాలా దుర్లభమైనది కాబట్టి ఒక శ్రేష్టమైన వృక్షంతో పోల్చాలి అశ్వత్థ వృక్షంతో పోల్చాలి అంతేగాని మొలగ చెట్టుతోటో లేకపోతే ఎలాగంటే సందర తొమ్మ చెట్టుతోటో కాకుండా కొంచెం పవిత్రమైన వృక్షంతో పోల్తాయి సో అశ్వత్థ వృక్షంతో పోల్చారు రావి చెట్టు చాలా పవిత్రమైనది పరమేశ్వరుని యొక్క విభూతి రావి చెట్టుకున్నది రెండు చెట్లు ఉన్నాయి రావి మర్రి వీటికి మహావృక్షంలోని పేరు మహావృక్షాహన ఉండదు ప్రయోగం మహావృక్ష మహావృక్షాలు ఉండే మహావాక్యాలు అన్నట్టుగా మహావృక్షాలు ప్రతీది మహావాక్యం కాదు ఇంత పొడుగు వాక్యం వస్తే మహావాక్యం కాదు అది మహావాక్యము అంటే తత్వమసి మహావాక్యం సో దానికి ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వాక్యానికే మహావాక్యం అనిపారు అలాగే మహావృక్షములు ఉండే రావి మరివి అని అలా వేదాల్లో చెప్పారు ఋగ్వేదంలో అలా వర్ణించారు సో రెండు కూడా ఒకే స్పీషిస్ ఫైకస్ అని పైకి వస్తేనే ఒక ఫ్యామిలీకి చెందిన వృక్షాలు రెండు కూడా సో ఈ రెండు మహావృక్షము సో ఈ అశ్వత్థ వృక్షము చాలా పవిత్రమైనది ఇట్ హ్యాజ్ ఇట్ సోన్ గ్లోరీ వాళ్ళ నా పెట్టి అక్కడ పన్ను ఒకటి అశ్వత్థ శ్వా అంటే రేపు థా అంటే ఉండడం ఆ అంటే నో రేపు ఉంటుంది అనే హామీ లేనిది ఇక ఇదే రేపు ఉంటుందనే శ్వ తిష్టతీకి శ్వత్థ నాశ్వత్థ అశ్వత్థ రేపు ఉంటుందనే హామీ ఎక్కడైనా ఉందండి సో ఎందుకంటే నాసాద్ వినిర్గతే శ్వాసే విశ్వాసష్క ప్రవర్తతే అని ఎవరో అన్నారు సంస్కృతంలో ఇటువంటి వాక్యాలు ఎక్కడెక్కడో వినపడుతూ ఉంటాయి నాసాద్ వినిర్గతే శ్వాసే విశ్వాసః ప్రవర్తతే దాంట్లో కూడా రైన్ కూడా ఉంటాయి నాసా అంటే ముక్కు నుంచి శ్వాస బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాపస్సు వస్తుందని విశ్వాసం నమ్మకమే ఉంది అని అర్థం కాబట్టి రేపటి దాకా వాటి అలా ఇప్పుడు నమ్మ మృత్యు అన్నది ప్రతి క్షణం మనతోటే ఉంటుంది సో లబ్బుకి డబ్బుకి మధ్యలో ఉంటుంది మృత్యు ఆ గ్యాప్ ఉంది చూసారా లబ్ డబ్ లబ్ డబ్ ఈ లబ్కి డబ్బుకి డబ్బుకి లబ్బుకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మృత్యుదేవత కూర్చొని ఉంటాడు ఇట్ ఈజ్ లైక్ దాట్ కాబట్టి అశ్వత్థ ఈ వృక్షం ఉన్నదే ఈ తలకిందులు చెట్టు ఇది రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు నేను ఒకసారి ఈ రోడ్డు పక్కన చెప్పులు అమ్ముతారు చూడండి చెప్పులు కుట్టే అమ్ముతారు నేను అతని దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర కొనివ్వండి ఎందుకంటే ఇదో చేదస్తాం పటా కంపెనీ వాళ్ళ దగ్గర ఇవాళ మనం పైసలు వీళ్ళు ఆర్టిసన్స్ రోజు రోజు కూలీ కింద ఉంటారు వాడి దగ్గర కొంటే పటా కంపెనీలో కొన్ని డబ్బులతో వీటి దగ్గర నాలుగు కొన వచ్చాయి తర్వాత అది ఆరు మాసాలు వస్తే ఇది ఒక్కటి రెండు మాసాలు వస్తుంది చాలు ఎటు వచ్చి విజిట్ చేయాలనే న్యూషన్స్ తప్పించి ఇతిహాసించడం అడ్వాంటేజ్ సో నేను అతని దగ్గర కొనివ్వండి అప్పుడు మాట కొన్నప్పుడు ఒకసారి అడిగాను ఏ బా ఇది బాగానే ఉందో మరి తీసుకోమని ఏదో చెప్పాడు యాభై ముప్పై ఉందో చెప్పాడు ఇది ఏమన్నా మా అసలు అన్న నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా అని అడిగాను పెద్ద ఆయన అయితే ఆయన తలపైకెత్తి మామూలుగా అది ఏదో చేసుకుంటున్నాడు ఆయన నేను ఈ ప్రశ్న అడిగా తలపైకి ఎత్తి నేనేం గ్యారంటీ ఇస్తాను బాబయ ఈ ప్రాణానికే గ్యారంటీ లేదు చెప్పులకు నేనేం గ్యారంటీ ఇస్తాను అంటే నేను అన్నాను నువ్వు చాలా వివేకవంతుడు పోయి నాకు ఒక జీవన సత్యాన్ని ఈరోజు బోధించేవు నువ్వు నువ్వు నాకు ఇంత మాట నడుగుతుండ పెద్ద పను అనుభవం జీవితానుభవం వరగట్టి ఉన్నవాడు సో అది ఎంత చెప్పాడంటే వంద రూపాయలు చెప్పాను బాబా మీకు తోచింది ఇవాడి తోచిందేవాడు అండి నువ్వు అక్కడ అటు నుంచి చెప్పిన మాటకి ఇంకో వంద కూడా ఇచ్చినా నష్టం లేదు అంటే నాకు ఆ ఇంకా అర్థకంటే నాకు ఎక్కువ అక్కర్లేదు ఆ వంద ఇచ్చేసచ్చేసి అక్కడ వచ్చాం ఈ విజ్ఞానాన్ని కూడా కాబట్టి గ్యారంటీ ఏముందండి తెలిసినో గ్యారెంటీ అశ్వత్థ రేపు ఉంటుందో నమ్మకోవడం లేదు ఈ ప్రాణం పోయిన వాళ్ళందరూ కూడా అప్పుడే అక్కడ పోతాం ఇంకా కొన్నాళ్ళు బతుకుంటాం అనుకుంటూ ఉండగానే ప్రాణం పోయింది కానీ నార్మల్గా లెవీ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఆల్సో కాబట్టి దిస్ ఈజ్ ది అశ్వత్థ వృక్షం అవ్యక్త మూల ప్రభవ ఈ వృక్షానికి ఇది అవ్యక్తము అనే మూలం నుంచి పుట్టింది ఆ బ్రహ్మ పరబ్రహ్మ ఊర్ధ్వ మూలం కానీ సాక్షాత్తు పరబ్రహ్మ మాయా మాయాశక్తి విశిష్టమైన పరబ్రహ్మ అవ్యక్తం వృక్షము అంటే నామరూపాలకి వృక్షము అనిపించారు ఎందుకంటే తల్లి వేరు మరి పిల్లబ్రేళ్ళు కాండము శాఖలు ఉపశాఖలు తర్వాత ఏమో చిగుళ్ళు ఆకులు పువ్వులు మొగ్గలు పువ్వులు పిందెలు కాయలు ఇవన్నీ నామరూపాలు ఇదంతా నామరూపం అన్నీ పంచిభూతాలే తేజోవన్నం మినహాయికి ఇంకేం లేదు అక్కడ ఇవన్నీ పేర్లే అంత నామరూపాలే కాబట్టి ఈ నామరూపములతో వృక్షము అంటే నామరూపముల విస్తారము ఇంతటి నామరూప విస్తారానికి మూలం ఏమిటి బీజం గింజ ఆ మూలము ఆ ఇక్కడ ఈ జగద్వోక్షానికి ఆ విత్తు ఏమి అంటే అవ్యక్తం దానికి మాయాశక్తి అని అది సత్ప్రజస్టమో గుణాత్మకమైనది సో మాయాశక్తి చాలాసార్లు మనం అనుకున్నాము సో ఆ నుండే ఈ వృక్షం పుట్టింది అంటే ఆ మాయాశక్తి నుండే ఈ పంచభూతాలు ఆవిర్భవించాయి ఆ పంచభూతాల నుంచి ఈ చెట్టు పుట్టిందండి పంచభౌతికం దీనికి మనం ఏదో పేరు పెట్టి